నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలి నయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే వేరాకపోతే నేనేమైపోదును నీ వేరాకపోతే నేనేమైపోదును నేనుండాలి నయ్యా నే బ్రతకాలే నయ్యా ఉండాలి నయ్యా నీ బ్రతకాలే నయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాన్ని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతక లేనయ్యా ఇవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా కూపీ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా కూ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారేల నడిపేనా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కడతా నీవేనా గమ్యము నీ బాటలు నడుచుటా నాకెంతో ఇష్టము విశ్వానికి కడతా నీవేనా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే నీ బ్రతకాలేనయ్యా జాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా అలా సిస్టర్ తారో రోజా పరిపూర్ణ సుందరుడు చారుజాయిసూ పరిపూర్ణ సుందరుడు ప్రేమ మూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుడాన్ని కనుగొంటిని ప్రేమ మూర్తి ప్రాణప్రియుడా కనుగొంటినీ అడవులైనా లోయాలైనా అడవులైనా లోయాలైనా ఈసయ్య వెంటేదను ఈసయ్య వింట వెళ్ళేదను షారు రోజాసు పరిపూర్ణ సుందరుడు చారు జసు పరిపూర్ణ సుందరుడు పాపములధికములగుచున్నవి పరిశుద్ధులందరూ మరణించారు పాపములధికములగుచున్నవి పరిశుద్ధులందరూ మరణించారు అంతము వరకు నిల్లిచి ఉన్నా అంతము వరకు నిల్లచియున్నా త్యాగశీలిగా వెళ్ళదెవరు త్యాకశీలిగా వెళ్ళదెవరు అడవులైనా లోయాలైనా అడవులైనా యాలైన ఈసయ్య వెంట వెళ్ళేదను ఈసయ వెంట వెళ్ళేదను షారు జాయిసూ పరిపూన సుందరుడు షారును రోజాసు పరిపూన సుందరుడు అరణ్యము పోలిన గ్రామాలలో అసంఖ్య కుళ్ళైన వారు బ్రతుకుచున్నారు అరణ్యము పోలిన గ్రామాలలో అసంఖ్య కుళ్ళైన వారు బ్రతుకుచున్నారు ఈమియులేని వారి ఏమి లేని వారి కాహారమి ఆదరణ ఇచ్చిన దేవుడాయిని ఆదరన ఇచ్చిన దేవుడాయని అడవులైనా లోయాలైనా అడవులైనా లోయాలైనా ఈ సయ్య వింట ఈ శయ వింట వెళ్ళేదను షారు జయసు పరిపూర్ణ సుందరుడు శారు జయసు పరిపూర్ణ సుందరుడు సియోనువాసి జడియకుము నిన్ను పిల్ల చిన్నవాడు నమ్మదగిన సియోనువాసి జడియకుము నిన్ను పిల్ల చిన్నవాడు నమ్మదగినవాడు అంతము వరకు నిల్లచీయుండి అంతము వరకు చియుండి ఆయన మార్గముల్లో వెళ్ళదవ నీవు ఆయన మార్గముల్లో వెళ్ళదవ నీవు అడవులైనా లోయాలైనా అడవులైనా లోయాలైనా ఈసయ్య వింట వెళ్ళేదను ఈసయ్య వింట వెళ్ళేదను క్షారును రోజాయసు పరిపూర్ణ సుందరుడు క్షారును రోజాసు పరిపూర్ణ సుందరుడు హలలియ ప్రిజరాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలో నెమ్మది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలో నెమ్మది నిను కృశక్తి దయా శక్తి సంపూర్ణుడా యేసు వందనమయ్యా కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమీయున్న దేవ వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగట గల ఊపి నుండి లేవ నెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను సమతల మగ బంధ నా నాజిహకు మహామధురమై ఉన్నది పాల వంటిది నా వంటిది నాజీహకు మహామధురమై ఉన్నది మేలిమి బంగారు కన్నా మిన్నయైనది మేలిమి బంగారు కన్నా మిన్నయ్యైనది రత్న రాసుల కన్న కోరదగినది రత్న రాసుల కన్న కోరదగినది నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చును నీ వాక్యమే నన్ను బ్రతికించను ధలలో నిమ్మలినిచ్చను కృశక్తి దయా శక్తి సంపూ నుడా వాక్యమయ్యున్నయేసు వందనమయ్యా కృపా శక్తిదయా శక్తి సంపూనుడా వాక్యమీ ఉన్నయేసు వందనమయ్యా prezdelar sisters <laughs> Yesu niwe kavalaya na to kudaravalaya Yesu niwe kavalaya na to kudaravalaya ganurana ni divya sannidhi ganurana ీ దివ్య సన్నిధి నీవే కావాలయా నాతో రావాలయ నీవే కావాలయా నాతో రావాలయ ఏసు కావాలయా నాతో కూడా రావాలయ్యా ఏసువే కావాలయా నాతో కూడా రావాలయ్యా నీవు నాతో వస్తే దిగులు నాకుండదు నీవు నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నదు జ్ఞాపిస్తే దిగులు నన్నంటదో ఇవే కావాలయా నాతో రావాలయ్యివే కావాలయా నాతో రావాలయ ఈసు నీవే కావాలయా నాతో కూడా రావాలయ్యా ీవే కావాలయ్యా నాతో కూడా రావాలయా నీవే నాతో వస్తే కొరత నా కుండదు నీవే నాతో వస్తే కొరత నా కుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవిక వాలయాన తోరవాలయా నీవిక వాలయాన తోర ీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవు నాతో వస్తే ఒకటమీ నా కుండదు నీవు నాతో వస్తే ఒకటమీ నా కుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్ను అంటదో నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్ను అంటదో నీవే కావాలయా నాతో రావాలయ్య నీవే కావాలయ నాతో రావాలయ్య ీ కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా ఈసు నీవి కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా గనుడా దివ్య సన్నిది నన్ను ఆదుకుని నా పెన్నిది గను నీ దివ్య సన్నిది నన్ను ఆదుకునే నా పెన్నిది నీవే కావాలయా నాతో రావాలయ్యా నీవే కావాలయా నాతో రావాలయ్య ఏసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా ప్రేజనక్క థ్యాంక్ యూ అక్క సిస్టర్ ఎవరికైనా ప్రేరేపణ ఉంటే వాక్యం చెప్పండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్న కాల్ చేశాను ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు అన్న నుంచి సో ఎవరికైనా ప్రేరేపణ ఉంటే వాక్యం చెప్పండి అంతవరకు నేను సాంగ్ పడతా ఎవరైనా అవకాశం ఉంటే ఆ దేవుడు ప్రేరేపణిస్తే వాక్యం చెప్పండి అంతవరకు నేను ఒక చిన్న సాంగ్ పడతా జీవన మేరా ప్రభు ీశ మసీహ సదా నయా నయా జీవన మభు ఈశ మసీ సదా ఆనంద ఆనంద మేరా షశ మ సదా ఆనంద ఆనంద సహ సదా నయా నయా జీవన మభు యశు మసీ సయా నయా జీవన మేరా ప్రభు ీశు మసీ సదా పాప మేర మిట్ గంగు కలాగోన్ సే ఈశు మేర ఆనందీవన్ ముక్తి ఓ నయాీవన్వెత్రు ఆత్మా పాప మిట్ రోగ చంగా ఈశ్వే ఆనంద జీవన ముక్తి ఓ నీవన్వత్రు ఆత్మా జీవన మేరా ప్రభు యే స నయా జీవన మేరా ప్రభు ీశ మసేహ సదా ఆనంద ఆనంద మేరా యశ మసే సదా ఆనంద ఆనంద యశు మసేహ సదా నయా నయా జీవన మరా మసే సదా చూ జీవన యశ్వ విజయ మోజన్ గా సో బేత్ర యశు జీవన యశ్వ సదా విజయ మిర సో బ నయా జీవన మేరా ప్రభు ీష మసీ స నయా జీవన మరా ప్రభు ఈశ మసీ స ఆనంద ఆనంద మేరా ఇష మసే సదా మేరా ష మసే సదా నయా జీవన మేరా ప్రభు యీవన మేరా ప్రభు ీష మసే సదా అప్పని సిస్టర్ మనము ఈరోజు వాక్యంలో నూట పంతొమ్మిదవ కీర్తనను మాత్రమే ధ్యానించుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన ఆ బ్రదర్ ఎవరు రాలేదన్నారు కదా చంద్రశేఖర్ అయినా సిస్టర్ చంద్రశేఖర్ ఓకే సరే నేను అందుకుంటాను మళ్ళా బా మధ్యలో జాయిన్ అవుతారు ఒకవేళ బ్రదర్ వస్తే మేబీ చాలా ట్రై చేశాను సిస్టర్ అన్నా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మేబీ ఎక్కడన్నా ప్రేయర్ కి ఓకే ఓకే మధ్యలో మళ్ళీ వస్తే జాయిన్ అయితే కనుక నేను డ్రాప్ అవుతాను అంతవరకు అయితే మనము వాక్య ధ్యానం చేసుకుందాం వన్ నైన్టీన్ సామ్స్ వన్ నైన్టీన్ నూట ఆ ఒక్క చాప్టర్ నే దాంట్లోని కొన్ని గొప్ప సందేశాలు దేవుని ఉపదేశం గురించి మనం ఒకసారి చూసుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడ సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారి నా ఏసయ్య నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది నడిపిస్తుంది నాయన నీ వాక్యమే మాకు బోధిస్తుంది ప్రభా నీ వాక్య ధ్యానంలో మేము ముందుకు సాగుతుండగా ఆటంక పరుస్తున్న అంధకార శక్తులు మన చీక బంధించండి లేక కృపల ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకొని ప్రభాన్ అతని ఈ యొక్క మా హృదయంలో పదిలపరుచుకొని ప్రభాన్ అతని వాక్య ప్రకారంగా మేము ధ్యానించుటకు ముందుకు సాగుటకు నడిపించమని పరిశుద్ధ నామంలో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ సో నేను చెప్పినట్టు నూట పంతొమ్మిదవ కీర్తనలు మొదటి వచ్చినాం ఫస్ట్ ఆఫ్ మనం ఈ చాప్టర్ అంతా గమనిద్దాం ఈరోజు మొదటి వచ్చినాం యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు మొదటి ధన్యత యహోవా ధర్మశాస్త్రంను అనుసరించటం నిర్దోషముగా నడుచుకుంట సో దీంట్లో మనకు ఒక చిన్న టెక్నిక్ అర్థమవుతుంది ఏంటంటే దేవుడి ధర్మశాస్త్రంని మనం అనుసరిస్తున్నామా ఒకవేళ అనుసరిస్తుంటే అది దోషిగానా నిర్దోషిగానా చాలాసార్లు తప్పులు అబద్ధాలు పాపములు చేసుకుంటూ కూడా ధర్మశాస్త్రం మనం అనుసరించే వాళ్ళు ఉన్నారు చాలా మంది చెప్పుకునే పెద్ద పెద్ద పాస్టర్స్ తో సహా దేవుడికి దేవుడి మార్పులు మాట్లాడుతూ ఉంటారు దేవుడి వాక్యం గురించి ధ్యానిస్తుంటారు సాక్ష్యాలు చెప్తుంటారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనకు ఆ సాక్ష్యం కనపడదు అందుకే దేవుడు అంటున్నాడు ధర్మశాస్త్రంను అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నటే ధన్యత ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నట అనేది చాలా ఇంపార్టెంట్ నిర్దోషంగా దోషం లేకుండా కొన్ని చిన్న చిన్న దోషాలు తప్పులు దొరికిపోతూ ఉంటాయి మానవ స్వభావం కానీ అవి కూడా లేకుండా మనం ఆ ధర్మశాస్త్రంని ధ్యానించటం అనుసరించడం మామూలుగానే పది ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు అవి చాలా కష్టం పాత నిబంధనని ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి జీవితంలో మనం చూసినాం దేవుని పది ఆజ్ఞలను అనుసరించుట అంత సులభం కాదు అంత సులభం కన్నుతోటి మనసుతోటి పాపంతో మాటలతోటి పాపము మన ప్రవర్తన ద్వారా కూడా పాపం చేస్తున్నాం ఇది చాలా నిష్టగల జీవితం కాబట్టే ఆయన ధర్మశాస్త్రం అనుసరించటమే ఎంత కష్టమైతే దానిని దోషము లేకుండా అనుసరించటం మరీ కష్టం కానీ అలా చేస్తున్న వారికే ధన్యత కాబట్టి ఆ రెండవ వచన చూద్దమా శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు రెండవ ధన్యత శాసనాలని గైకొనాలి ధర్మశాస్త్రంని అనుసరించాలి తర్వాత వాటిని మన పూర్ణ హృదయంతో ఫుల్ హార్ట్ తోటి మనస్ఫూర్తిగా నర్దం పూర్ణ హృదయంతో వెతికితే రెండవ ధన్యత వస్తుంది మనకి పూర్ణ హృదయంతో వెతుకు ధన్యత దొరుకుతుందన్నారు ధర్మశాస్త్రంను అనుసరించాలి ధర్మశాస్త్రంకు లోబడాలి ధర్మశాస్త్ర ప్రకారం నిర్దోషంగా నడుచుకోవాలి తర్థ శాసనాలన్నిటినీ గైకొని మనస్ఫూర్తిగా ఆయనను వెదుకుట మనస్ఫూర్తిగా ఆయన వెదుకుట రెండవ ధన్యత వారు ఆయన మార్గంలో నడుచుకుని ఏ పాపమును చేయరు ఏ పాపమును చేయరు కాబట్టి దావిడ్ కీర్తనలో దావిడ్ భక్తుడు అంటున్నాడు నీ ధర్మశాస్త్ర ధ్యానించటమే చాలా కష్టం ఎందుకంటే అంత పరిశుద్ధత లేకుండా దానిని ధ్యానిస్తే మనకు అర్థం కాదు దాన్ని గై దానిలో నడవాలంటున్నాడు మనస్ఫూర్తిగా వెదకమంటున్నాడు ఇది చాలా కష్టమైన పనులు మామూలు క్రైస్తవులు చెప్పుకుంటున్నట్టుగా ఇవి అంత ఈజీ వర్క్ కావు దేవుని మాట్లాడటం దేవుని దర్శించటం దేవుని చూడటం అనేది చాలా కష్టం కానీ మన ఎడలో ఉన్న ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే మన కొరకు తన శాసనాలన్నింటినీ కూడా సులభపరిచిండు ఈజీ చేసిండు పది ఆజ్ఞలను కుదించి నూతన నిబంధనలకు రెండే రెండు ఆజ్ఞలుగా చేసేసిండు ఏంటది నీ దేవుడైన ఏ పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో సేవించండి అలాగే నిన్ను వలని ప్రేమించండి మొత్తం పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలుగా మారిపోయినాయి చాలా కష్టం ధర్మశాస్త్రం అనుసరించటం కానీ చిన్నగా సులభంగా సూక్ష్మంగా చెప్పటానికి దేవుడు నూతన నిబంధనలో మనకిచ్చినటువంటి యాగ నీ దేవుడైన యహోవాను పూర్ణ మనసు పూర్తి మనస్ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో అలాగే పూర్ణ వివేకముతో మిడిమిడి జ్ఞానంతో సగం నాలెడ్జ్తో కాకుండా పూర్తి జ్ఞానంతో నీ దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగిన దేవుడు ఎరిగిన వారుగా ఆ దేవుడిని పూజించాలి అంటే దాని అర్థం ఏంటి నీకు నేను తప్ప వేరు దేవుడు ఉండకూడదు అన్న ఒకే ఒక మాట అనమాట కాబట్టి నీకు ఒకటే దేవుడు కాబట్టి నీ పూర్ణ శక్తిని నీ బలమును నీ ఆత్మను నీ వివేచమును నీ నీ పూర్ణంని మొత్తం హోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ పూర్ణ మనస్సుతో ఆయనని స్థుతించుట ఆరాధించుట పూజించుట అంటున్నాడు అలాగే నిన్ను వలె నీ నీ స్నేహితులని నీ ప్రియులని నీ నీ తోటి వారిని నీ పొరుగు ప్రేమించాలి నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావు వద్ద మందులు మనకి ఎంత ఎంత బాగా అనిపిస్తుంది కదా నేను ఎంత బాగున్నా నాకంటే ఎవరైనా బాగుంటారా ఈ డ్రెస్ నాకైతే బాగుంటది ఏది కొన్నా ఇది నాకు బాగుంటది ఇది మా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటది ఈ వస్తువులు నా కొరకు కొనుక్కుంటే బాగుంటది ఇది నేను దాచుకోవాలి నిన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతే ప్రేమతో పొరుగు వారిని ప్రేమించగలగాలి అది అనమాట రెండవ ఆజ్ఞ సో పది ఆజ్ఞలు పాటించడం కష్టమైన వాళ్ళు రెండు ఆజ్ఞలే కదా అంటారు కానీ ఈ రెండు ఆజ్ఞలు కూడా అంతే ఈజీ కాదు దేవునిలో ఎదుగుతూ దేవునిలో బలపడుతున్నప్పుడే ఇవి సాధ్యమవుతాయి పన్నెండవ తొమ్మిదవ వచనం చూద్దామా ఎవరు దేని చేరుతో నాడత నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనిట బట్టియే కదా యంగ్స్టర్స్ గురించి చెప్తుండే ఈ మాట దేని చేత వాళ్ళు శుద్ధి చేయబడుతున్నారు శుద్ధి చేయబడుతున్నారు అంటే పవిత్రులు అవుతున్నారు యవనస్తులు దేని విషయంలో ఎలాగూ పవిత్ర పరచబడుతున్నారు అంటే కేవలము ఆయన వాక్యంను బట్టియే కేవలము వాక్యంను బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోనిట చేతనే ఇది యవనస్తులకి ఇచ్చిన మెసేజ్ దేవుని ధర్మశాస్త్రం ఎంత గొప్పదో ఆ ధర్మశాస్త్రం ఒక్కొక్క గ్రూప్ కి అంత ఇంపార్టెంట్ అనమాట జవన దశ నుంచి బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి అడుగులో ఆ వాక్యం మనల్ని బోధిస్తుంది దాన్నే మనము దేవుని ఉపదేశము అంటాం ఈ ఉపదేశం మనల్ని ఎన్నో సార్లు కు చేస్తుంది తప్పుగా పోతున్నప్పుడు దాన్ని మనం కరెక్షన్ చేస్తుంటుంది ఆ వాక్యం ఇందాక చెప్పినట్టుగా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది ఎందుకంటే అదే నన్ను బాధలలో నెమ్మదినిస్తుంది అందుకే చాలా సార్లు దుఃఖముగా ఉన్నప్పుడు మనము బాధలు ఎక్కువైపోయినప్పుడు శోధనలు సహించలేనప్పుడు కూర్చుంటాం వాక్యం పట్టుకొని ప్రభా నాతో మాట్లాడు ప్రభా అతను మాట్లాడు ఈరోజు నాతో మాట్లాడి తీరాలంతే ఈరోజు నేను నిన్ను పోనివ్వను యాకోబు ప్రార్థించినట్టు నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను అన్నాడు యాకోబు తనకు కాలం చూసినప్పుడు మేడ పర పరలోక నుండి నిచ్చిన పైన దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన నువ్వు నన్ను దీవించకుండా నేను నిన్ను వదలను అన్నాడు అట్లాగే నీ వాక్యం నేను వదలను నన్ను నాతో మాట్లాడాల్సిందే ఈరోజు మీరు ధ్యానం పెట్టండి దేవుడితోటి ఆ ఉపదేశం దేవుడు ఏది చేయాలో అది ఖచ్చితంగా మనకు ఆ విషయంలో చేస్తుంటాడంట ఎందుకంటే ఆయన వాక్యము చేతనే మనల్ని బ్రతికిస్తున్నాడు నడిపిస్తున్నాడు కాబట్టి అన్న వాక్యాలన్నిటినీ కూడా శాస్త్రం అన్నిటినీ కూడా మనం విని సంతోషంగా మనసులో దుఃఖం పెట్టుకొని కాదు పగ పెట్టుకొని కాదు మనసు సగం మనసుతో కాదు హాఫ్ హార్టెడ్నెస్ అంటాం అంటే మొక్కుబడిగా ఆ విన్నం లేకపోతుంది విన్నం ఈ రోజుకి అయిపోయింది అని కాకుండా దాన్ని పూర్తిగా ధ్యానించడం హాఫ్ హార్టెడ్నెస్ లేకుండా సగం మనసుతో ధ్యానిస్తే నీకు జవాబు రాదు దేవుడినితో మాట్లాడడు సో దేవుడితో మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి అన్నప్పుడు మనం ఏకాంతంగా కూర్చొని ప్రైవసీ టైం తీసుకోవాలి కొద్దిగా మనం కూర్చొని మాట్లాడుతూ ద్యా దేవుడితో సంభాషిస్తూ అంటే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం నేను హెచ్చరిస్తుంది ఆ ఉపదేశం నేను బలపరుస్తుంది నీ దిగులు తీసివేస్తుంది నీ మనసుకు నెమ్మదిని దయచేస్తుంది నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావన్నమాట పద్ పద్దెనిమిదో వచనము సరిచూద్దాము నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు కన్నులను తిరుగు దేవుడు ధర్మశాస్త్రం నిండా ఆశ్చర్య కార్యాలు పెట్టింది ఎన్నో వండర్స్ ఎన్నెన్నో వండర్స్ మనం అవి చాలా మటుకు ఇగ్నోర్ చేస్తుంటాం ఆ ఇది మాకు చేసిండు మేము కూడా చూసాం ఇలాంటి కార్యాలు అంటుంటా కానీ అవి నువ్వు తరచి చూస్తే అవి నిజంగా చాలా అసాధారణమైన వండర్స్ సాధారణంగా జరిగేవి కావు దేవుడు చేసేదికి మనం అంటాం మై గాడ్ ఈజ్ మై గాడ్ ఆఫ్ ఆల్ ఇంపాసిబుల్స్ అన్ని అసాధ్యమైన వాటికి నా దేవుడు సాధ్యం చేసేవాడు అన్ని అసాధ్యమే మనుషులకు అన్ని అసాధ్యమే ఆలోచిస్తూ ఉంటే మేడలు కట్టేస్తాం మనం రేపు ఇట్లా అవుతుంది రేపు అట్లా అవుతుంది రేపు పిల్లలు పెద్దగా అవుతారు అవి అవి చేస్తాను ఇవి చేస్తానని కళలో మేడలు కానీ వాస్తవానికి అవి జరగాలి అంటే దేవుని సహాయం లేకుండా అవి జరగవు అందుకే ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు అది ఏం కావాలంట ఆత్మీయ కన్నులు కావాలి ఆత్మీయ దర్శనాలు ఆత్మీయ కార్యాలు చూడాలంటే ఆత్మీయ నేత్రాలు కూడా కావాలి దేవుడు ఆ కార్యం ఇప్పుడు మనం చూసుకుంటామా దేవుడు ముప్పై సంవత్సరాల నుంచి ఆ కోనేరు వద్ద పడున్న ముట్టి బాగు చేసింది ఆయన ఏడుస్తున్నాడు నన్ను ఎవరు లేపుతారు ఈ కోనేరులో నన్ను ఎవరు పెట్టాలి మొదట ఆ దూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకుపోవటానికి నాకెవరు లేదు కాకులు వెతుకుతున్నాడు అంటే తన బలహీనతను చెప్పుకుంటున్నాడు నేను ఒంటరిగా ఉన్నాను నన్ను పట్టించుకునే వారు లేరు అనే విధంగా ఆ పక్షవాయువు అప్పుడు అడిగినప్పుడు ఏసంటున్నాడు ఆ కోనేరులో వేటేస్తా కోనేరు ఆ కోనేరులో పడగానే స్వస్థత కలుగుతుందనమాట దూతలు నీళ్లు కదలగానే కదిలిస్తారు అవి వచ్చినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో అందులో వారికి సంపూర్ణ స్వస్థత దేవుడు ఏమంటున్నాడు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నాడు సింపుల్ గా ఒక మాట ఆయన వాక్యం అన్నమాట అది ఒక వండర్ మామూలుగా అయితే నువ్వు లే ని పరిపెత్తుకున్నాని అందరినీ అంటామా అంటే అందరూ లేస్తారా కానీ దేవుడు మాట ఏంటి నువ్వు లేచి నీ పరిపెత్తుకు అంతే లే నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అంటే వెళ్ళిపోతున్నాడు ఆయన నడుచుకుంటూ ఇది ఆశ్చర్యమైన సంగతి ఎందుకంటే అవి మనో నేత్రంలకే కనిపించేది ఆయన వాక్కులని శక్తిని అక్కడ చూసిండ్రు ఎప్పుడు మనం రక్తస్రావం గల రోగినే మాట్లాడుకుంటాం ఆమె చెంగుముట్టింది ప్రభావం బయటికి వెళ్ళింది ప్రభువు అది గమనించిండు ఆమెను ప్రశ్నించిండు ఆమె సిగ్గుపడింది కానీ సాక్ష్యం చెప్పింది అదొకటేనా ఈ బేత కోనేరు దగ్గర ఉన్న పక్షవాయుగలవారి ముప్పై ఏడు సంవత్సరాలు చక్కడ ఆయన ఎంత గొప్ప కార్యం అది ఆయన జస్ట్ ఒక మాటకు లేచి నిలబడి తన చెంగుజ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవటం కన్నులకు ఆశ్చర్యకరమైనవేవి కానీ మనం మన నేత్రంలో గ్రహించటం లేదు అందుకనే దేవుడు అంటున్నాడు వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వండర్స్ మనం సాక్ష్యాలు వింటున్నాం అసాధారణమైన సాక్ష్యాలు వింటున్నాం అన్నిట్లో గొప్పతనము వాళ్ళు చెప్తుంటే మనం చూస్తున్నాము కానీ చాలా చాలా వాక్యాలు మనకు కన్నులార చూసి కూడా వీళ్ళు గ్రహించలేకనున్నట్టు వీళ్ళ మనసు క్రొవ్వెక్కి దేవుంటి దూరం అయిపోయింది ఎన్నో వాక్యాలు ఎన్నో వాగ్దానాలు ఎన్నో కార్యాలు దేవుడు అంతగా అంతగా ఆశీర్వదించి చేసినటువంటి గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అన ఉపదేశములు చదువుతున్నప్పుడు మనకు సొంతంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకుండానే మనము గ్రహిస్తుంటాం ఇరవై వచనం చూద్దాం గర్విష్టులను నీవు గర్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగు వారు గర్విష్టులు, గర్విష్ఠుడు నాకు అన్ని తెలుసు నాకు అంతా తెలుసు గర్వం అనమాట ప్రతిరోజు మనం వాక్యంలో ఎంతో కొంత కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం ఆల్రెడీ పదిసార్లు చదివిన వాక్యంలో కూడా మళ్ళీ నీకు నెక్స్ట్ టైం పదకొండోసారి చదివినప్పుడు ఒక కొత్త గ్రహింపు అదే ఆయన వాక్యంలో నుంచి మనకు అందుతున్నటువంటి జుంటి తేన ధారలు ఎంత మధురమైనది నీ వాక్యం అంటాం ఎందుకంటే రుచి చూచి ఎరగాలంట రుచి చూచి ఎరగాలి ప్రతిసారి చదువుతుంటే నీకు ఆయన వాక్యంలో రుచి తెలుస్తూనే ఉంది గర్విష్ఠు గర్దించుచున్నావు ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపక్రస్తు మనం ఆ కోవలో చెందకుండా ఆయన వాక్య ధ్యానంలోకే వెళ్తూ ఉందాం ఎందుకంటే శాపం ఒకటి కూడా ఉంది అని మనం గమనించాలి ఇరవై ఏడవ వచనం నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము నీ ఆశ్చర్యకార్యాలన్నప్పుడే నేను ధ్యానిస్తా ముందు ఉపదేశం నాకు బోధించు ప్రభ బోధకులు ఎంతో మంది ఉన్నారు దేవుడిని వాక్యంను బోధించే బోధకులు చాలా మంది ఉన్నారు అన్నిట్లోకి గొప్ప బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప బోధకుడు అంటే మన ఫస్ట్ బోధకుడు ఫస్ట్ ప్రీస్ట్ ఎవరంటే పరిశుద్ధాత్ముడే వాక్యం పట్టుకొని ధ్యానిస్తున్నప్పుడు మనసు ఏకాగ్రతతో ఉండాలి చంచలమైన మనసుతో కాదు హడావిడిగా ఉన్న నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి ఎయిట్ ఓ క్లాక్ చదివేశాలి ఇది కాదు ప్రశాంతంగా దేవుని దగ్గర సన్నిధిలో కాలం గడపాలి అది నీకు ఎప్పుడు దొరికితే అప్పుడే కూర్చోవు హడావిడిగా పొద్దునే చదివేసి పారేసిపోవడం కాదు ప్రశాంతంగా కొంత టైం చాలా చాలా సమయం కేటాయించాలి దాన్ని ధ్యానించి అర్థం చేసుకోవాలండి ఎందుకంటే అప్పుడే పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుడు ముగ్గురు కూర్చొని ఆ వాక్య ధ్యానంలో కాంట్రిబ్యూషన్స్ చేస్తారు ముగ్గురు కూర్చుంటేనే అది నీకు బోధపడుతుంది ఎవరు లేక చెప్పకపోయినా సరే ముగ్గురు కూర్చొని ఆ బోధలో మీరు టైం గడపాలి అందుకే అంటున్నాడు నీ ఉపదేశ మార్గమును బోధపరచమో అప్పుడే నీ ఆశ్చర్య కార్యంలో నేను ధ్యానిస్తాను ఎందుకంటే వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను వ్యసనాలు వ్యసనము అంటే యాక్చువల్లీ దూరలవాట్లు అంటాం కానీ హ్యాబిట్స్ వ్యసనాలు అంటే కొన్ని హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రాణానికి విసుగు వచ్చేస్తుంది రోజు దిన పొద్దులు వేయటం గిన్నెలు దోముకోవటం వండుకోవటం పరుగులు రావటం మళ్ళీ దోముకోవటం మళ్ళా వండుకోవటం మళ్ళా పడుకోవటం ఒక ఒక హ్యాబిచువల్ లైఫ్ అయిపోయింది ఈ లైఫ్ లో ఏమవుతుందంటే ప్రాణము నీరసిస్తుంది కొంచెం చేంజ్ కావాలి మనం ఏదైనా కొంచెం పార్టీ లేదా ఎలాంటైనా గ్యాదరింగ్స్ ఇలా అప్పుడప్పుడు కోరుకుంటాం లేదా పక్కింటి ఆంటిని ఒకసారి పలకరించటం ఎవరైనా ఇంటికి బాగుండు కాస్త రిలాక్స్ ఉంటాను నేను మరి లైఫ్ అంతా స్ట్రెస్ తోటి ఉన్న అని కొన్నిసార్లు మనం పరి విధాలుగా ఆలోచిస్తున్నప్పుడు అవే మన హ్యాబిట్స్ మనల్ని నీరసింపచేస్తాయి నీరసం నీరైపోతుంటాం అప్పుడే కదా ఆ వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది నీరసంలో కూడా ఆ చుట్టుపక్కల అమ్మలక్కలతో ముచ్చటి పెట్టడం కంటే కూడా వాక్య ధ్యానం ప్రశాంతమైన మనస్సుతో చాలా ప్రశాంతం కంప్లీట్లీ ప్రపంచాన్ని పక్కన పడేసినంత ప్రశాంతత ఒక అర గంట చాలు గంటలు గంటలు కూర్చొని ధ్యానించమని చెప్పండి ఎందుకంటే ఉద్యోగస్తులు ఎంత అలసిపోతుంటారో నాకు తెలుసు వాళ్ళ ఇంటి పనులు బయట పనులు పిల్లల పనులు అవన్నీ చూసుకుంటూ ఉంటారు మన సమస్యలు ఇంట్లోటివి వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుంది అంటే నీరసం శరీరంకి నీరసం ఎంత వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంటే ఇంకా ఏం చేయలేను ఈ రోజుకింతే అనే ఒక నిరుత్సాహానికి మనం వచ్చేస్తాం అలాంటి టైంలో మనల్ని ఉత్తేజపరిచేది ఉజ్జీవపరిచేది ఆ వాక్యమే అందుకే అంటున్నాడు వ్యసనము నా ప్రాణము నీరైపోయాను నీ వాక్యం చేత నన్ను తీరపరచుము అలాగే ముప్పై ఏడవ వచనం ముప్పై ఏడవ వచనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిబ్బివేయము నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికించు తక్కిన స్థితిలో ఉన్నాం మనం ఈరోజు సమస్యల చేత అనారోగ్యం చేత ఇరుగు పొరుగు వారి మాటలతోటి బంధువులు మనల్ని వేలెత్తి చూపిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో రకాలుగా లేదా పిల్లలు చేతికి రాలేదనో లేదా మన ఉద్యోగాలు మనకు స్థిరంగా లేవనో ఆర్థికంగా ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయనో ఎన్నో రకాల బాధలు వీటన్నిటిలో కూడా మనకి ఆదరణ వచ్చేది ఎప్పుడంటే వాక్య ధ్యానంతో అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు తిరిపి వేయము నేత్రాశ అది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మన నేత్రాశ మనల్ని కంట్రోల్ చేస్తోంది అవి చూడాలి ఇవి చూడాలి అవి చూడాలి అవి కొనాలి ఇవి కొనాలి అది నా ఇంట్లో ఉంటే బాగుండు కొందరికి పక్క వాళ్ళు ఉండి మన ఇంట్లో ఉండాలని ఏంటంటూ కొన్ని రకాల కన్నులు ఆశ ఉంటాయి నేత్రాశ అంటాం దాన్నే తాతాను మనల్ని పడేసేది నేత్రాశ జీవపు డంబము నేత్రాశ జీవపు డంబము అంటే స్టాటస్ లైఫ్ స్టాటస్ నేను అట్లుండాలి ఎట్లు ఉండాలి గొప్ప ఉద్యోగం గొప్ప కార్యాలు గొప్ప ఇండ్లు గొప్ప ఉద్యో గొప్ప స్నేహితులు జీవపు లేనిది చెప్పుకోవటం నాకు అన్నుండే నాకు మా ఊర్లు నాకు ఎన్ని ఏమీ లేకపోయినా అవి ఉన్నాయి ఉన్నాయి ఫాల్స్ ప్రెస్టీజ్ అంటాం దీన్ని ఫాల్స్ ప్రెస్టీజ్ చాలాసార్లు మొహమాటానికి ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం అవి ఉన్నాయి అంత బానే ఉంది ఏమై ఎలా ఉంది బ్రదర్ ఎలా ఉంది సిస్టర్ అంటే అంత ఓకే బ్రదర్ అంత బానే ఉంది అంటమే కానీ ఆ వాయిస్ లో నీరసం కనబడుతుంది అంత ఓకే అంత బాగుంది అని చెప్తుంటాం నీరసంగా అంటే నాట్ ఓకే అని ఎందుకు చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలో పెడతారు కదా కాబట్టి మనము ఫాల్త్ స్టేజ్కి పోకుండా ఆయన మార్గంలో నడుచుటకు దేవుణ్ణి అడగాల ప్రభు నన్ను బ్రతికి నేను బ్రతకాలనుకుంటున్నాను నీ మార్గంలో నేను బ్రతకాలి అనుకుంటున్నాను అట్లాగే నలభై వచనంలో సేమ్ మాట అంటున్నాడు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు నాకు ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికిపో మనకున్న అవమానాలు మనకున్న కష్టాలు మన నష్టాలు మనం వెనక్కి నెట్టేస్తున్నాయి చాలా సార్లు పాద బాధపడటం రాతికి రాగానే ప్రార్థన అందుకే అంటున్నాడు నీతిని బట్టి నన్ను బ్రతికించము ఈ అధ్యాయంని మీరు పర్సనల్ గా టైం తీసుకొని చదివితే మీకు ఇంకా గొప్ప మర్మాలు దేవుడు తెలియజేస్తారు యాభై వచనం చూద్దాం ఆసారి నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది మనం ప్రతిరోజు బ్రతుకుతున్నాము అంటే ఆయన వాక్యం ఆయన ఆహారమే వాక్యం అంటే జీవాహారం దేవుడి ఆహారం ఈ ఆహారం పరి మామూలుగా అనుమతి నీ అన్నం శరీరానికి ఎంత అవసరమో నీ ఆత్మకు ఈ వాక్యం అంత అవసరం ఎందుకంటే ఆత్మ నిరసిస్తుంది ఆత్మ నీరసంగా అయిపోతుంది రోజు రోజుకి బక్కగా అయిపోతుంది మనమేమో పుష్టిగా కనబడుతున్నాం కానీ మన ఆత్మ అంతరాంతం అంతర్ ఆత్మ అంటాం మనలోని అంత అంతర్గత పురుషుడు అంతరంగ పురుషుడు అంటాం అదే మన పరిశుద్ధ ఆత్ముడు ఆయన చిక్కిపోతున్నాడు ఆయనకు వాక్య ధ్యానం చేస్తలేం ఎందుకంటే వాక్యం మనం ధ్యానిస్తలేం కాబట్టి వాక్యం మనం నా బాధలు ఇదే కదా నాకు నెమ్మది మనం ధ్యానిస్తున్న ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది అందుకే నిత్యము విడువక దివారాత్రంలో దానిని ధ్యానించమంటున్నాడు కీర్తనలో మొదటి అధ్యాయంలో విడివక ధ్యానించుట నిత్యము దానిని విడివక ధ్యానించ నేను ఒక్కొక్కసారి మూడు నాలుగు ఐదు ఆరు అనుకుంటే ఎనిమిది తొమ్మిది పది అధ్యాయులు కూడా చదివేస్తుంటా ఎందుకంటే టైం తెలియదు చదువుతూ ఉన్నంతసేపు మనకు టైం తెలియదు ఒకసారి టైం చూసుకుంటే అబ్బా ఇంతసేపు చదివినా అనిపిస్తుంది అట్లా చదవాలి అంతేగాని టైం పెట్టుకొని చదవద్దు టైం పెట్టుకొని ఇప్పుడు పది నిమిషాలైన కదా రెండు చదవచ్చు ఆ అధ్యాయాలు అనుకుంటూ చదవకండి టైం చూడకుండా చదువుతూ పోండి మీరు దేవుడు మీతో మర్మాలు మాట్లాడుతూ ఉంటాడు గొప్ప ఆ స్థిర కార్యాలు మీకు కనులకు కనిపింప చేస్తూ ఉంటాడు ఎందుకంటే అది చాలా చాలా అవసరం ఒక విశ్వాసికి ప్రతి నిమిషం పాస్టర్ వచ్చి దినం దినం గడియ గడియా నేను హెచ్చరించాలి అంటే చాలా కష్టం అది ఎందుకంటే మనం వాక్యం చెప్తున్నప్పుడు వేల వేల మంది అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటది వార్త ఆ వార్త వెళ్తున్నప్పుడు ఎంతో మంది వింటూ ఉంటారు ఎంతో మంది హృదయాలను తట్టుతూ ఉంటుంది ఆ వాక్యం పలకరిస్తుంది కాబట్టి ఆ పలకరింపు మనకు కావాలి ఎవరు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పక్కర్లేదు పొద్దున్నే వాట్సాప్ లో దేవుని వాక్యం మనకు చెప్తుంది గుడ్ మార్నింగ్ అని ఎందుకంటే ధైర్యంగా నుండు నిబ్బరము కలిగి ఉండుడి నేను ఏ మీ తట్టు నా చేయి చాపి ఉన్నాను అనే వాక్యం మనకు కనిపిస్తుంది వాక్యం మొత్తం బైబిల్లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టైమ్స్ భయపడకుడి అనే మాట ఉందట మనకి ఎన్ని దినాల సంవత్సరానికి అంటే మూడు రోజు అంటే రోజుకు గుడ్ మార్నింగ్ డోంట్ బీ వరీ డోంట్ బీ అఫ్రేడ్ అని వాక్యం చెప్తోంది సో మన వాట్సాప్ కాల్ కన్నా కూడా వాక్యం మనల్ని పలకరిస్తుంది ఆ పలకరింపు చాలు దేవుని కనుసానులలో మనం ఉన్నామని ఆయన సన్నిధిలో మనం మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది అనుదినము నూతన వాత్సల్యము మన ఎడల ఆయనకు పుడుతుందట నూతనంగా ప్రేమ పుడుతుందట ఆ ప్రేమని రుచి చూడాలి అంటే నీ వాక్యంలో ఎదగాలి ఎందుకంటే ఈ వచనం సార్ చూద్దామా నూట కీర్తనలోనే అన్ని అన్ని వచనాలు మనం డెబ్బై కీర్తన డెబ్బై ఐదవ వాక్ వచనము నూట పంతొమ్మిది యహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాస్యత గలవాడనే నీవు నన్ను శ్రమ పరిచితి అన్నయ్యు నేను ఎరుపుదును నీ సేవకంకి మాట చొప్పున నీ కృప ఆదరించును ఎందుకంటే దేవుడు న్యాయమైన తీర్పులు తీరుస్తున్నాడు కాబట్టే ఆయన యొక్క విశ్వాస్యత చొప్పున కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తుంటాయి ఇది దేవుడు అనుమతించినవే ఆయనకు ఇష్టమై మనకు పంపిన శ్రమలు యోగను మనం చూస్తూ ఉంటాం ఆ యోగ గణం చదువుతున్నప్పుడల్లా మనకు బాధేస్తుంది ఎందుకంటే అంత అన్ని శోధనలు అది కూడా సైతాన్తో ఛాలెంజ్ దేవుడు సైతాంతో ఛాలెంజ్ చేస్తాడు భూమి మీద నా యోగం చూశావా అంటాడు అంటే దేవుడికి యోగ మీద ఎంత ధైర్యం ఎంత నమ్మకం ఉంది ఎంత నమ్మకం ఉంది నాకు తెలుసు యోగు నిలబడతాడు ఈ ఛాలెంజ్ లో అంతే దేవుడు యోగు మీద సాతాన్తో ఛాలెంజ్ చేసిండు అప్పుడు సాతాన్ ఏమంటది అవును నువ్వు ఆయనకు కంచే వేసినావు యోగుకి కంచే వేసి నువ్వు అన్ని అనుగ్రహించినావు ఆయన ఆస్తిపరుడు ఆయనకు అందమైన బిడ్డలు భార్య పిల్లలు ఉన్నారు ఆయనకి ఏం నువ్వు ఆయనకి అన్ని ఇచ్చిన వాడికే నీ మీద నమ్మకంతో ఉంటాడు ఒక్కసారి అవన్నీ తీసి చూడు నిలబడతాడా దేవుడు యోగు నీ ముందు అని కూడా సైతాన్ ఛాలెంజ్ చేసింది అప్పుడు దేవుడు ఏమంటాడు యోగు ప్రాణము మీద తప్ప మీకు సర్వశక్తులు ఇస్తున్నాయి యోగు మీద ఏమన్నా చేసుకో యోగు చెల్లించాడు అనగలడా దేవుడు మన విషయంలో మాట చాలా కష్టం ఎందుకంటే ఒకటి పోతే ఉద్యోగం పోతేనే బాధ ఇంట్లో ఏదైనా వస్తువు పోతే బాధ డబ్బులు పోతే బాధ ఆరోగ్యం పోతే బాధ ఏం చేసింది దేవుడు నాకు అంతవరకు చేసినవన్నీ ఒక్క సేకండ్ లో ఏం చేసింది దేవుడు నాకు వాళ్ళకు అవి కానీ నా విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా కూడా నాకు దయచేయటం లేదు కొనివ్వటం లేదు అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని అర్థమే కదా నువ్వు నిలబడతావా నీకు అది ఇస్తే నువ్వు ఏమైపోతావా కొన్నిసార్లు మనం అడగని అడుగుతూ అవి ఇస్తే నీకు ఏమైపోతావు అనని దేవుడు వాటిని కొంచెం ఆపుతూ ఉంటాడు ఇంకా బలపరచాలి నువ్వు వాక్యంలో ఇంకా ఎదగాలి అప్పుడు నీకు ఇస్తా నువ్వు వాక్యంలో అటు ఇటుగా ఉంది గోడ మీద పెళ్లిలాగా నా అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి దేవుడు దయచేయాలి అంటే నిన్న పరీక్షిస్తాడు మరి దేవుడు మరి ఆయన పరీక్షలో యోగు నిలబడినట్టు మనం నిలబడతామా నిలబడితే మనకు దక్కుతాయి ఎందుకంటే అవి కఠినతరమైన పరీక్షలు ఏం కాదంటున్నాడు దేవుడు మీరు శోధనలు సహించగలిగినంత మటుకే మీకు ఇస్తున్నా ప్లస్ కొన్నిసార్లు మీరు సహించలేము అంటే కూడా అందులో తప్పించుకునే మార్గం కూడా మీకు ఇస్తున్నా కానీ ఇవన్నీ మనకి ఎప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించటం తోటి కొన్నిసార్లు మన చదువు మనకు అడ్డం పడుతుంది పూర్తిగా అర్థం కావుకునే కొన్నిసార్లు అర్థం కానప్పుడు చేయాలంటే ఒక పేపర్ రాసి పెట్టుకోవాలి ఎవరైనా డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు కనుక పాస్టర్లు అప్పుడు ఆ డిస్కషన్లు ఇవి పెట్టాలి ఆ డిస్కషన్స్ లో నాకు ఈ విషయం అర్థం కాని ఇక్కడ ఈ మాట ఎందుకు వాడడం అనేది మనము డిస్కస్ మాట్లాడుకోవడం ద్వారా చర్చించటం ద్వారా తర్కించడం ఆర్గ్యుమెంట్ గా చర్చించడం డిస్కషన్ చేయడం ద్వారా వాటిని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడు అలాంటి వారికి కోసం కూడా మార్గాలను ఏర్పరిచిన వాడు ముప్పై వచనం ఎనభై నీ రక్షణ కొరకు ప్రాణం సొమ్మ నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరిస్తావో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నువ్వు ఇస్తావు నాకు ఆ మాట ఇచ్చినావు నిన్ను ఎడబాయ నిన్ను విడవను కాబట్టి నువ్వు నన్ను ఎప్పుడు దృష్టిస్తావో నన్ను ఎప్పుడు నా వంతులో నువ్వు నాకు ఎప్పుడు వస్తావో లైన్ లో ఉన్నా నేను బాబా నా దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తావో నా ప్రార్థన ఎప్పుడు వింటావు నీ కొరకు నా ప్రాణము సొమ్మ చెల్లుచున్నా వెయిటింగ్ ఐమ్ వెయిటింగ్ గాడ్ ఐమ్ వెయిటింగ్ ఆన్ యూ ఐఎం వెయిటింగ్ ఆన్ యోర్ టైం దేవుని సమయం కొరకు మనం వెయిట్ చేయటం నేర్చుకోవాలి మన టైం కొరకు దేవుడు రాడు ఆయన టైం కొరకే మనం వెయిట్ చేయాలి నా విషయంలో అయితే చాలా సార్లు నేను ఒక ఒక ఇష్యూ మీద పది ఏళ్ళు ఇద్దరికి చెప్పినట్టున్నా ఒక పాయింట్ పైన పది సంవత్సరాలు ప్రార్థించింది పది సంవత్సరాలు ఇంకొక ఇష్యూ పైన కూడా దాదాపుగా తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రార్థించింది పది సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత రెండవది పదకొండు సంవత్సరాలు ప్రార్థించిన కార్యం జరగలే తర్వాత వాక్యం ధ్యానించిన నాకు ఎందుకు జరగలేదని అది జరుగుంటే లైఫ్ నాకు ఇంకా వేరే రకంగా ఉండేది ఆ రెండవ కార్యం జరుగుంటే లైఫ్ ఇంకొక రీతిగా ఉండే ఇంత ప్రశాంతంగా అయితే ఉండేదానిక కాబట్టి నా మనిషి కోసమే దేవుడు అది నాకు దూరం చేసినని నేను తర్వాత గ్రహించిన మళ్ళీ చాలా చాలా ప్రార్థనల్లో ఎంత తొందరగా చేస్తే నాకు అంత తొందరగా జవాబులు వచ్చింది ఒక్కటి రెండు విషయాలలో చాలా ఆలస్యం చేసింది దేవుడు అందుకే అంటున్నాను నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ చాలా వెయిట్ చేసి టయార్డ్ అయిపోయినాం నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాము ఎప్పుడు ఆదరించదవ కీర్తనకారుడు దావిదం నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణిస్తున్నాయి డిసప్పాయింటెడ్ మనం చాలా సార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని విషయాలుగా క్షీణించిపోతూ ఉంటుంది అనమాట ప్రాణము కానీ ఆయన ఎప్పుడు ఆదరిస్తాడో అని మనం ఎదురు చూడటం తప్ప దేవుణ్ణి మనం ప్రశ్నించటానికి వీల్లేదు ఇదొకటి గమనిద్దాం అని మనం ప్రశ్నించకూడదు ఎందుకు ఆయన చేస్తున్న నాకు ఎందుకు చేయవు అని దేవుని దగ్గర యుద్ధం జరిగింది ఎందుకంటే ఆయన ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో సమస్తం ఎదిగిన ఎవర్కి ఏది ఎప్పుడు ఇవ్వాలో తమ తను ఎదిగిన వాడు అంటే ఆ ఉపదేశం మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మన తన్నులకి ఏం చూపిస్తున్నాడు ఆశ్చర్య కార్యములను చూపిస్తున్నాడు ఆశ్చర్య కార్యములను చూపిస్తున్నాడు తొంభై వచనం నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఇవ్వని ఎడలా నా శ్రమయందు నేను నశి నశించి అందును ధర్మశాస్త్రం నాకు ఒకవేళ సంతోషం ఇవ్వకపోయి ఉంటే నేను ఈ పాటికి నశించిపోతుంటే నేను ఈ రోజు వరకు ఇంకా బ్రతికి ఉన్నాను అంటే అర్థం ఏంటి ఆయన ధర్మశాస్త్రం ఆయన వాక్య జ్ఞానాన్ని నేను చదువుతున్నప్పుడు సంతోషం మనస్సులో సంతోషం ఎందుకంటే నీ ఉపదేశం నీవు నన్ను బ్రతికించితివి కాబట్టి నేను ఎన్నడనూ వాటిని మరువను నైన్టీ టూ నైన్టీ నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వని ఎడల నా శ్రమయందు యందు నశించి ఎందును నీ ధర్మశాస్త్ర నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించిటివి నీవు నన్ను బ్రతికించిటివి మనం ఏమంటున్నాము దేవా నీవు నాకు చాలు నీ వాక్యం నాకు చాలు నూట ఒకటి చూసుకొని నేను ముగించేస్తాను నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు మనం ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవులకు వెలుగు ఎందుకంటే సరి అయిన రూట్ లో మనం వెళ్తున్నామా లేదా అనేది మనం వాక్యం సరిచేస్తుంది నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు ఇక్కడ సరిచూసుకు అని హెచ్చరిస్తూ ఉంటుంది మనల్ని అక్కడ నూట నీ శాసనాలు ఆశ్చర్యంలో అందుకే వాటిని నేను గయకుంటున్నానంటాడు నీ శాసనంలో ఆశ్చర్యములు అలాగే రెండు నీ వాక్యము వెళ్ళడవితోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును తెలివి లేని వారికి తెలివిని కలిగించును ఆశ్చర్యములంట శాసనాలన్నీ కూడా కాబట్టి వాటిని నేను ఫాలో అవుతాను అవి వెళ్ళడి అగుటి తోడని వెలుగు కలుగును నేను చీకట్లో ఉన్నాను ఎంతసేపు చీకట్లో వెతుకుతున్నాను అన్ని వెతుకుతున్నాను కానీ నీ వాక్యపు వెలుగులో వెదిగినప్పుడు తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహిస్తాయి లాస్ట్ ఒకటే ఒక మాట ఒకటే ఒక మాట వన్ ఫార్టీ నైన్ నీ కృపను బట్టి నా మరో ఆలకింపు యహవా నీ వాక్య వీధులను బట్టి నన్ను బ్రతికించు ఎందుకంటే నీ వాక్య ఆజ్ఞలన్నీయో సత్యమైనవి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ ధ్యానమంతా కూడా మనల్ని వాక్యంలోనికి ఆ లోతులోనికి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఎంత ఎత్తైనవో అంత ఎత్తు వరకు మనల్ని తీసుకెళ్తాయి మనం సగంలోనే కొండెక్కేసి దిగిపోవడం కాదు పూర్తి శిఖరం వరకు ఎక్కగలిగే ధైర్యము ఎక్కగలిగే సాహసము ఎక్కగలిగే ఏకాగ్రత మూడు కావాలి నీకు టైం కావాలి అలాగే ఓపిక ఓపిక లేకుండా దేవుడి కార్యలు అప్పటికప్పుడికి కావాలి అంటే కుదరదు ఎందుకంటే ప్రపంచాన్ని తయారు చేయటానికే ఆయనకు ఆరు రోజులు పట్టింది ముత్త ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ పోయింది ఆయన అన్ని ఓం ఫట్ అంటే అయిపోయేటి కదా అట్లా చేయలేదు దేవుడు ఎంత జ్ఞాని మహాజ్ఞాని ఆయన జ్ఞానంకి మితి లేదు కొలత లేవు అద్దులు లేవు అంత జ్ఞానము ప్రజ్ఞ ఈ భూమిని నిర్వహించే దేవుడు ఆ వాక్యములు ఎంత బలమైనదో ఎంత ఉన్నతమైనదో ఎందుకంటే వాక్యమే దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుని ధ్యానించినట్టే కాబట్టి ఈ మాటలను మనం మనసులో గైకొందాము దేవుడు ఈ వాక్యం ద్వారా మనలందరినీ బలపరచాలని హెచ్చరించాలని దర్శించాలని ప్రతి ఒక్కటితో ఆయన మెల్లని స్వరంతో మాట్లాడాలని ప్రభుకు ప్రత్యేకంగా మనము విజ్ఞాపం చేసుకుందాం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన కృపామయడా సత్య సంపూర్ణుడా వాక్య స్వరూపి అయిన దేవానికి వందనాలయ మాతో మాట్లాడుతున్న దేవుడవు నువ్వు జీవం కలిగిన నిజీవపు మాటలు మాకు వినిపింప చేసిన దేవుడవు నూట పంతొమ్మిదవ కీర్తనలో మాతో మాట్లాడిన ఎన్నో అంశములు ప్రభ ఇంకా ఎంతో మిగిలిపోయినాయినాయన దాన్ని ప్రత్యేకంగా ధ్యానించటకు మాకు సమయం దయచేయండి నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం విన్న వాక్యం ఫలించాలా అభివృద్ధి పడాలా అతండ్రి వాక్యం వేదజల్లబడాలా అతడి విన్న వాక్యం ఇంకా పది మందితో పంచుకున్నటకు కృప దయచేయండి ప్రతి ఒక్క విశ్వాసుని వాక్యం చేత బలపరచమని నెమ్మదిని ఆదరణ దయచేయమని ఏసయ మాకు తెలివిని జ్ఞానం దయచేయమని ఆ యొక్క వాక్యంలోని ఆశ్చర్యకారులను చూచుటకు మా కన్నులను మనోనేతులను తెలియమని నీకు బిడ్డలందరినీ కూడా ప్రభుత్వ కృపల జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి జీవితంలో గొప్ప ఆశ్చర్యకాలు జరిగించమని ఏసయ శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆ వాక్యం ద్వారా మీ వాక్యమే మాకు ఫాదర్ దీపం ఈ వాక్యమే ప్రభా మాకు వెలు కనుక ఈ వాక్యం దివరాత్రి ధ్యానం చేయాలేసుప్రభ ఈ వాక్యం ఎక్కడనే ఆసక్తి దాన్ని నా దివానికి సుతం దివా ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడలే సుప్రభ అలలి వైసుప్రభ ఈ వాక్యం మా ఉద్యమం అలలి అఫలింపచి నాటించి నాది మీ అందరు రాక సిద్ధపరచుకోమని ప్రభు దేవుని యొక్క కృప సమాధానం అందరికీ తోడుండు కాక వయసు నాటు సార్ మేడం ప్రేస్లాడండి సరి